్రహ్మస్పే సాదన సమారంభాధ్యమా అస్మాచార్యం యోగయక్శుద్ధాత్మా విజితత్మాజితేంద్రియ సర్వభూతాత్మభూతాత్మానలిప్యతే సో యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరే నాభిగచ్చతి అని చెప్పాము సో వాడు మననశీలుడై ఉండాలి యోగము కలవాడై ఉండాలి యోగము ఉండాలి గీతాజీవనము అంటారు గీతాజీవనంలో యోగానికి ప్రాధాన్యం ఎక్కువ యోగము అంటే ఏమిటి త్యాగము త్యాగమే యోగము ఎందుకంటే యోగం అయితే కర్మయోగం అవ్వాలి లేకపోతే జ్ఞానయోగం అవ్వాలి కొని భక్తి యోగం అనే మాట ఇంత దాకా రాలేదు యాజ్ అండ్ వన్ భక్తి కమ్స్ అప్పుడు కూడా దాంతో కూడా త్యాగమే ఉంటుంది సో కర్మయోగము జ్ఞానయోగము రెండు వచ్చాయి కర్మయోగము యొక్క సారమేమిటి ఏ కర్మ చేస్తున్నారు కాదు కర్మయోగం సారం ఏమిటంటే నిష్కామంగా మీరు కర్మానుష్ఠానం చేస్తారన్నదే సారంగా జ్ఞానయోగం యొక్క సారమేమిటి వివేకము వివేకము దేహ దేహేంద్రియ మనస్సంఘాతం ఏదైతే కలదో ఇది నేను కాదు నాది కాదు నా కొరకు కాదు వివేకం అంటే దేహేంద్రియ మనస్సంఘాతం మీద ఉండేటువంటి ఆసక్తిని ఛాలెంజ్ చేయటం మమ అహం అనే రెండు ఛాలెంజ్ చేసేటం దాన్ని అది జ్ఞానయోగం యొక్క సారము ఏమైంది అక్కడికి యోగము అంటే ఇటు కర్మయోగమైనా త్యాగ అది జ్ఞానయోగమైనా త్యాగ ప్రధానం అంటే ఫిజికల్ త్యాగం కానే కాదు త్యాగము అంటే మానసికమైన భావనారూపంగా త్యాగం చేయకండి అంచేతనే యోగము అనే మాట ఎక్కడొచ్చినా దాన్ని బుద్ధియోగము అని తీసుకోమన్నారు చదామి బుద్ధియోగం తం ఏమ మాముపయాే బుద్ధియోగము అని డట్ డీస్ ది ఇంపార్టెంట్ థింగ్ బుద్ధియోగం బుద్ధియోగము అది కర్మయోగము బుద్ధియోగమే జ్ఞానయోగము బుద్ధియోగం ఎందుకంటే విషయం తెలుసుకుని కర్మ చేస్తే కర్మయోగం అవుతుంది తెలుసుకుని వివేకాన్ని అను పాటిస్తే జ్ఞానయోగం అవుతుంది కాబట్టి తెలుసుకోవడము అది చాలా ప్రధానమైన అంశం యోగం ఏదైనా కూడా చేతనే దాన్ని బుద్ధి యోగ శబ్దంతో వ్యవహరిస్తారు మంచిది జీవితంలో యోగము ఉండవలేదు యోగము భోగము రెండు ఉంటాయి ఉంటే యోగం ఉంటుంది లేకపోతే భోగం ఉంటుంది ఏమంటే చాలామంది జీవితాల్లో భోగమే ఉంటుంది ఏం చెప్పాలంటే భోగమే ఉంటుంది యోగము చాలా తక్కువగా ఉంటుంది చాలా దురదృష్టకరమైన పరిస్థితి భోగప్రధానమైన జీవితమే ఉంటుంది అఖరికి తపస్సు చేసుకుంటున్నాం అని అనుకునే వాళ్ళు కూడా భోగ ప్రధానంగానే జీవించిస్తూ ఉంటారు ఈ ఆశ్రమాలని ఇవన్నీ వీటిల్లో కూడా చాలా భోగానికి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది కొన్ని చోట్ల భోగానికి ప్రాధాన్యత తక్కువ యోగానికి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది నేను బహామాస్లో శివానంద యోగా ట్రైనింగ్ సెంటర్ చూసాను అక్కడ భోగ భోగం అన్న దశలు నీకు ఎక్కడ ఎక్కడా కనపడదు అంతా యోగమే ఎల్లూ లేస్తే వెళ్ళి పడుతుంది కాక అంతా యోగమే భోగం లేదు తర్వాత అక్కడ ఉన్న ఈ సాధకులందరూ కూడా వాళ్ళందరూ యోగిలే యోగ ఉన్నారు తప్పిస్తే భోగం మాట అసలు ఎక్కడా నీకు కనపడడం కూడా కనపడదు అది ఒక పరిస్థితి ఇంకో పరిస్థితి కొన్ని ఆశ్రమాలు ఉంటాయి భోగ ప్రధానంగా ఉంటాయి కొన్ని మీడియా కనుక ఉంటాయి కొంత యోగం కొంత భోగం కింద నడుస్తూ ఉంటాయి కొన్ని భోగమే ప్రధానంగా ఉన్నట్టుగా ఉంటాయి యోగ నడుస్తూ ఉంటాయి దిస్ ఈస్ ది డిస్పాక్చు మోడన్ ఎలా అయితే సమాజంలో ఆ గాఢశీలత తగ్గిపోయి అందరూ కూడా భోగాలకు అలవాటు పడిపోయారు పూర్వం ఒకప్పుడు ఇంట్లో లేడీస్ కూడా తీర్చుకోవాలంటే చీపులు పెట్టి లేకపోతే దిండు పోవాలంటే చేతులతోటి పీల్చిఓడి పెట్టుకోవడం ఇల్లు అన్ని పాపం ఓపిక వచ్చి బట్టలు తిప్పుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ ఈ పనులన్నీ మెషీన్లు చేసేస్తున్నారు అసలు మనం చేయాల్సిందేం లేదు ఆఖరికి ఈ భోగప్రధానం అంత ఏ స్థితికి చేరుకుందంటే టీవీ ఆన్ చేయాలంటే కూడా మీరు దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేయనక్కర్లేదు దూరంగా కూర్చుని ఇలాగే కూర్చుని లేవనక్కర్లేకుండా చిన్న బటన్ నొక్కితే ఆన్ అయిపోతుంది ఆఫ్ అయిపోతుంది ఆ విధంగా సర్వము మిషన్లు చేసేస్తాయి ఇప్పుడు ఇంకా ఈ పిచ్చి ఇంకా ఎక్కువ వెస్ట్లో ఇప్పుడు మీరు నల్ల తిప్పగా అక్కర్లేదు మీ దగ్గరికి వెళ్తే అదే ఆన్ అవుతుంది సెన్సర్ ఉంటుంది సెన్సర్ పెడతాడు మీరు చే దగ్గరికి వెళ్ళేప్పటికే ఆన్ అయి కూర్చుంది చేపెడితే ఆన్ సెన్సర్ పెడతాడు ఏం చెప్పమంటారు పేపర్ టవల్ ఉంటున్నాయి మీరు చేపడుకున్న తర్వాత చేతు పేపర్ టవలు పెడతాయి అది కూడా సెన్సర్ అలా చేపెట్టగానే పేపర్ టవల్ వస్తుంది మీరు లాగక్కర్లేదు అంత సోమరిపోతులుగా తయారవుతారు సోమరితనం వచ్చేస్తుంది దీంట్లో ప్రతిదీ మెషిన్ చేస్తుంది ప్రతి చిన్న పని కూడా మెషిన్ చేస్తుంది ఇంకా ఇది ఇంకా ఇప్పుడు చెప్పిన దృష్టాంతాలే కాకుండా నాకు గుర్తు రావట్లేదు దీనికి మెషీన్ ఎందుకండి అని నేను ఎన్నోసార్లు మనస్సులో అనుకున్నాను దీనికి మెషీన్ ఎందుకు ఉరికేది దాంట్లో పెట్రోల్ పోసి ఇది తుడవడానికి ఇప్పుడు చెట్టు నుంచి ఆకులు రాలి కదా ఆకులు కాలితే ఆకులన్నీ తుడి చేయాలి లాన్లో పడున్నాయి అలా ఉదిలేయచ్చు కూడా పోనీ అలా ఉదలకూడదని తుడి ఓకే చీపురు పెట్టుకుని తుడవండి చీపురు అంటే ఇలా ఉగుదు తుడవాలి నడువు ఉందరే వాళ్ళ జీవనం ఆశలు వస్తే ఓకే ఓకే చీపురొద్దు కొడుగా బ్రూమ్ స్కిక్ ఉంటుంది కదా అది పెట్టి ఇలా ఇలా కొడుకోవచ్చు మంగళ నిలబడేసి విజయ్ ఇస్తుంది కదా వాడు ఏం చేస్తుందో తెలిసినా వాడు ఒక పెట్రోల్ తోటి రన్ బ్లోయర్ పట్టుకొస్తాడు బ్లోయర్ పట్టుకొని దాన్ని ఆన్ చేస్తాడు పెద్ద సౌండ్ దుయ్యమని సౌండ్ దాంట్లోంచి గాలి దుయ్యమని కొడుతూ ఉంటుంది ఆ గాలితోటి ఇలా ఇలా కొడతారు ఆ గాలి కొడతారు అది మోసుతో గాలి కొడతారు గాలి కొడితే ఎండ్ టాపులన్నీ ఓ వైపు చేస్తాయి అవన్నీ అవి అవి కొంచెం దూరంగా ఉన్నాను కొన్ని దగ్గరికి చేర్చాలను కొన్ని ఇలా వంగి దగ్గరికి చేర్చిస్తా కాదు ఈ బ్లోయర్ బట్టి ఇలా ఇలా దగ్గరికి చేస్తా నేను రూమ్లో కూర్చుని ఉన్న పుస్తకం ఈ బ్లోయర్ ద్వారా బయటకు వచ్చి ఏమయా నీకేం పనేం లేదా ఆకులు నీకు చేసేందుకు ఇది తప్ప ఈ మెషిన్ తప్ప నీకు ఇంకేం అని నేను ముట్టిగా వేసి చెప్దావా అని అందులో ఇది ఎక్కడ ఆశ్రమ అదేదో గృహస్థులు డబ్బున్న వాళ్ళు ఏదో ఏడిసారంటే అనుకోండి ఆశ్రమంలో కొంచెం సింపుల్గా లేదు చేయాల్సిన వాళ్ళం మేము తర్వాత ఎన్వైరాన్మెంట్ మీకు గురించి కొంచెం శ్రద్ధ వహించదు మేమే చూపించకపోతే ఇంకెవరు శ్రద్ధ మేమే అలా ఉంటే ఇంక మీరు లోకంలో ఉండే ధనవంతుడి గురించి ఏం చెప్తారు నడువు మొగదు అందరూ దేహ దేహమే దేవాలయం ఇంకో సెన్స్లో అలా అంటారు కానీ ఇక్కడ కాదు దేహాన్ని పోషించడం దేహాన్ని రక్షిస్తూ దానికి సుఖాన్ని ఇస్తూ ఉండటం ఇదే రెలిజియన్ ఇంకా వేరే రెలిజియన్ ఏమి లేదండి ఈ రకంగా సమాజంలో ఆ దేహపరాయణత్వం ఎప్పుడైతే వచ్చేసిందో దాంతో మీకు యోగం ఎక్కడి నుంచి వస్తుంది భోగ ప్రధానమైన జీవితం అంచేతనే భోగం పెరిగి కొలది రోగం పెరుగుతుంది ఇంకొకటి మీరు గమనించే నేను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను నేను ఇక్కడికి వచ్చి ముందు చూశాను ఈ రిపోర్ట్స్ ఎకనామిక్ రిపోర్ట్స్ అమెరికాలో ఎకనామిక్ రిపోర్ట్ మళ్ళీ అక్కడ కూడా వస్తుంది కదా ఎకనామిక్ రిపోర్ట్స్ వస్తాయి ఆ రిపోర్ట్ నేను వాళ్ళకి చదివి వినిపించి కోర్టు చేసిన పాఠంలో చెప్పానుకున్నాను ఆ ఎకనామిక్ రిపోర్ట్ ఏంటంటే లాస్ట్ ఇయరు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ యొక్క ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఒక్కటి వాళ్ళ ఎకనామిక్ రిపోర్ట్ పెద్దద కంపెనీలు మెర్క్ అని ఏలైల్ఈ అని ఓల్డ్ మేజర్ కంపెనీ కోట్ల కోట్ల కోట్ల రూపాయల కంపెనీలు డాలర్ల కంపెనీలు వాటన్నింటి యొక్క టర్న్ ఓవర్ లాస్ట్ ఇయర్ టెన్ ట్రిలియన్ డాలర్స్ ఈ ఏడాది ఎకనామిక్ ఇండెక్స్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్ బికాస్ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై ట్వంటీ అంటే టెన్ ట్రిలియన్ అలా ట్వెల్వ్ ట్రిలియన్ డాలర్స్ ఇది ఈ పెరుగుదల ఎందుకు వచ్చింది అంటే యాంటై కొలెస్టరాల్ డ్రగ్స్ యొక్క సేల్స్ పెరిగాయి యాంటై సైకాటిక్ డ్రగ్స్ యొక్క సేల్స్ పెరిగాయి స్లీపింగ్ టాబ్లెట్స్ యొక్క సేల్స్ పెరిగాయి వీటన్నింటికి బాగా ఇవన్నీ కూడా మంచి బిజినెస్ చేస్తున్నాయి కాబట్టి ఈ ఎకానమీ వచ్చింది చాలా బాగుంది ఎకానమీ అని రాస్తాడు కూడా ఇది ఇది ఏమిటి అంటారు దీన్ని ఏమంటారు దాన్ని ఇంత సిక్నెస్ మెంటల్లీ సిక్ ఆల్సే ఈజీ టే ఎకానమీ అది మొత్తం సమాజం యొక్క సిక్నెస్ని సూచిస్తోందా అభివృద్ధిని సూచిస్తోందా వాడు అభివృద్ధి అని ఎందుకంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఈజ్ డూయింగ్ దల్ స్టీల్ ఇండస్ట్రీ హ్యాస్ ఈజ్ డూయింగ్ దల్ ఎందుకని లాస్ట్ ఇయర్ స్టీల్ ప్రోడక్ట్ కంటే ఈ ఏడాది స్టీల్ కన్సంప్షన్ బాగా పెరిగింది అంచేత స్టీల్ ఇండస్ట్రీ ఈస్ డూయింగ్ వెల్ మెడిసిన్ ఇండస్ట్రీ ఈస్ డూయింగ్ వెల్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఏడాది ట్వంటీ పర్సెంట్ మెడిసిన్ కన్సంప్షన్ పెరిగింది అంటే అర్థం ఏంటండి వట్ యూ మీన్ బై దాట్ ఇట్ ఓన్లీ మీన్స్ ది సొసైటీ హ్యాస్ బికమ్ మోర్ అండ్ మోర్ సిక్ రోగ ప్రధానం అయిపోతుంది సొసైటీ కారణం ఏమిటి భోగం వల్ల రోగం వస్తుంది భోగే రోగభయం అని భోగే రోగభయం భర్తృహరి సుహాష్ట్రాల్లో ఉంది శ్లోకం భోగే రోగభయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్భయం అని మొదటి పాదం మధ్యలో ఇంకో రెండు పాదాలు ఉన్నాయి అదే దాని గురించి ఎందుకే కండి నాకు గుర్తులేవు సర్వం వస్తు భయాన్వితం భువే వైరాగ్యమేవా భయం అని ఆఖరే ఎంత అందంగా చెప్పాడో చూడండి సో భోగాలు ఎక్కువైతే రోగం వస్తుందనే భయం ఉంటుంది కులే క్షుతి భయం ఇప్పుడు మాది గొప్ప కులము ఏ అందరితో పాటు మేము అనుకుంటే మా కుల మర్యాదకి భంగం కలుగుతుందేమో అనే గంగే ఉండదు మా కులం గొప్పది మా వంశం గొప్పది మా గోత్రం గొప్పది అని ఇలా పెట్టి అనుకోండి ఆ కులంలోనో వంశంలోనో పుట్టినవాడు కొనుక్కో కూర్చుని వెళ్ళి ఎవరినో వెళ్ళాడు వస్తాడు అప్పుడు వీడి కులం ఏమైంది ఈ భయం ఉంటుంది మాకు ఏ కులము లేదు మానవ కులమే మా కులం మానవ గోత్రమే మా గోత్రం హ్యుమానిటీ ఈజ్ అవర్ రెలిజియన్ అని చెప్పేసి మీరు అన్నారనుకోండి అప్పుడు మీకు కులమునందు చ్యుతి భయం ఉండదు జారిపోతావు భయం ఉండదు అని భర్తృహరి చెప్పాడు ఈ మాట ఎప్పుడు భర్తృహరి ఈ రోజుల్లో చెప్పే కూడా అది శోభగానే ఉంటుందనే మాట ఎప్పుడో చెప్పాడు విచ్చే నృపాలాద్భయము డబ్బు బాగా పోగేసి పొలది రాజు వల్ల భయం ఉంటుంది ట్యాక్స్ కమిషనర్ భయం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ అందరూ ఇక్కడ హైదరాబాద్లో ఈ మధ్యన సినిమా యాక్టర్స్ డైరెక్టర్సు వీళ్ళందరి ఇళ్ల మీద ఈ ట్యాక్స్ వాళ్ళు దాడి చేసి వాళ్ళు ఎంత కష్టాన్ని అనుభవిస్తారో తెలిసినా మానసికంగా ఎంత కష్టాన్ని భయాన్ని అనుభవిస్తారో మీరు ఊహ కూడా చేయలేరు వాళ్ళు ఏదో చాలా ధనవంతులు అనుకుంటాం మనం వాళ్ళు పడి పాటలు ఇన్నియ ఆ ధనాన్ని సంరక్షించుకోవడం కోసం ఎన్ని పాట్లు పడతారంటే ఇంకా వద్దు దేవుడికి శత్రువు కూడా వద్దు ఆ పాటలు అన్ని పాట్లు పడతారు ధనాన్ని పోవేయడం పాటలు దాన్ని సంరక్షించుకోవడం పాటలు వీడు అనుభవించడానికి టైమే ఉండదు ఒకవేళ కష్టపడి అనుభవిస్తే దానివల్ల రోగం వస్తుంది ఏమిటి సాధించటం అయితే మరి ఈ సృష్టిలో సర్వంలోనూ భయం ఉందన్నాడు సర్వం వస్తు భయాన్వితం భూమిని రుణ సర్వంలోనూ భయం ఉందన్నాడు మరి భయం లేని ఏమైనా ఉందా అంటే వైరాగ్యమేవా అభయం ఒక వైరాగ్యమే అభయస్థానము అని అంటాడు కవి కాబట్టి జీవితంలో భోగము ఉండకూడదు భోగయుక్త అవ్వకూడదు ఎందుకంటే భోగే రోగ భయం భోగయుక్తుడు ఏమైపోతాడు కాబట్టి భోగం లేకపోతే ఏముంటుంది యోగయుక్త యోగము ఉండాలి జీవితంలో యోగము ఈశ్వరునితో సంయోగానికే యోగము అనిపాడు అంటే మన శక్తి యుక్తి అంతా కూడా ఈశ్వరుని యొక్క ప్రీతి కొరకు వినియోగిస్తూ ఉండాలి సర్వము నుండి ఈశ్వరుణ్ణి దర్శిస్తూ సర్వవ్యాపకుడైన ఆరాధించే విధంగా జీవితాన్ని సద్వినియోగం చేసేట్లా ఉండాలి ఒక ఈ దేహేంద్రియము దేహము ఇంద్రియములు మనస్సు ఇవి ఒక డివైన్ ఇన్స్ట్రుమెంట్ కింద తయారవ్వాలి ఈ శరీరం యొక్క శరీరం ద్వారా జరిగే ప్రతి పని సమాజ రూపంగా ఉండే పరమేశ్వరులకు అంకితము ఈ మనస్సులో ఉండే థింకింగ్ అండ్ అదర్ ఫ్యాకల్టీస్ ఇంటలెక్ట్ ఏదైతే ఉందో ఆ శక్తి కూడా సమాజ రూపే పరమేశ్వరుని యొక్క సేవకు అంకితము మరి అంత శక్తి ప్రాణశక్తి విజ్ఞాన శక్తి దాన్ని క్రియాశక్తి ఈ శక్తి ద్వయాన్ని మీరు పరమేశ్వర ప్రీతికి సమర్పించిస్తే ఇంకా నాకేం మిగిలింది ఏం మిగలలేదు మరి నాకేమి మిగలకపోతే మరి నేనేమవుతాను నేను మిగలదు అదే మోక్షం ఉంటుంది నేను మిగలకుండా అయిపోవడమే మోక్షం ఆత్మోచ్ఛేదమే మోక్షము అని బౌద్ధుల యొక్క సిద్ధాంతం ఆత్మ ఉచ్ఛ ఆత్మ అంటే అక్కడ వాళ్ళ అభిప్రాయం అహం అమ ఆ రెండు సెల్ఫ్ స్మాల్ సెల్ఫ్ ఈగో లేకపో ఈగోక్ self ఏదైతే ఉందో అది లేకుండా పోవడమే మోక్షం బౌద్ధులు అదే చెప్తారు వేదాంతులు అదే చెప్తారు ఈగోయిక్ సెల్ఫ్ లేదనుకోండి ఇంకేం మిగులుతుంది అంటే శూన్యం మిగులుతుందని వాడు అంటాడు బ్రహ్మ మిగులుతుందని మనం అంటాం ఓ మహాత్ముడు ఏమన్నాడంటే ఏం మిగులుతుందో తర్వాత చూద్దాం నీకే తెలుస్తుంది ముందు ఈగోయిక్ సెల్ఫ్ లేకుండా చేసుకో తర్వాత ఏం మిగులుతుందో మిగులుతుంది వాళ్ళు చెప్పినా మనం చెప్పినా ఈగోయిత్ సెల్ఫే ఆతనికము అని చెప్తున్నాం కదా కాబట్టి ఆ ఈగోయిక్ సెల్ఫ్ లేకుండా నిర్మమో నిరహంకార అయిపో నిర్మమో నిరహంకార అయిపోతే ఆ ఉండి స్థితి పేరు బ్రాహ్మీ స్థితి అని గీతలో చెప్పారు ఐషా బ్రాహ్మీ స్థితి అని ఆ బ్రాహ్మీ స్థితి అది అదే మోక్షం దానికే యోగము పేరు కొని దానికి యోగం అని పేరు పెట్టకపోతే దానివైపు దారి తీసే జీవన శైలికి యోగము అని పేరు ఆ యోగం ఉండాలి జీవితంలో కాబట్టి మనం ఎలా జీవించాలంటే ధనాన్ని ఎంత సంపాదిస్తున్నాము అని ఈ సంపాదించిన ధనాన్ని ఎంత మనం సద్వినియోగం చేస్తున్నాము అది యోగం అలాగే శక్తి శరీరంలో శక్తిని ఏ రకంగా వినియోగించుకుంటున్నాం స్వార్థం కోసమా అన్నట్టు కాకుండా ఏ విధంగా ఈశ్వరు యొక్క సేవ సమాజ రూపంగా ఉండే ఈశ్వరుని యొక్క సేవ కోసం ఈ శక్తిని వినియోగించుట అలాగే విజ్ఞానము దాన్ని కూడా ఆ విధంగానే వినియోగించుట ఇన్ని పనులు చేస్తే అది యోగము అనబడుతుంది యోగయుక్త ఈ ఈ బ్రహ్మను పొందుతాడు అని చెప్పారు యోగయుక్తో మునిర్బ్రహ్మ నచ్చితే నాథ నాగచ్చతి ఆ యోగక్తుడు ఎప్పుడవుతాడు వీడు విశుద్ధాత్మ ఆత్మ అంతఃకరణము అని శుద్ధమైన అంతఃకరణము గలవాడు పరిశుద్ధమైన అంతఃకరణము గలవాడు పరిశుద్ధమైన అంతఃకరణము అన్నదానికి గుర్తు ఏమిటి గుర్తు ఏమిటి అంటే రెండు మూడు రకాలుగా చెప్పచ్చు ఒకటి కామనలు ఏమీ లేకుండడం పరిశుద్ధమైన అంతఃకరణానికి లక్షణం కామన్లో ఏం పనికొచ్చుకుని కోరికలో వేయ ఉండవు మామూలుగా సింపుల్గా బతికొస్తూ ఉంటాయి చాలా సింపుల్గా బతికేస్తుంది సింప్లిసిటీ కూడా రెండు రకాలు ఎలాగైతే జనరాసిటీ లేక త్యాగము రెండు రకాలు నేను మీకు చెప్పాను చేత్తో చేసే త్యాగం ఒకటే హృదయంతో చేసే త్యాగం ఒకటి చేత్తో చేసి త్యాగం ఏమిటంటే జేబులో ఉన్న రూపాయలు చేసి అగ్రవాళ్ళు జేబులో పెట్టడం అది చేత్తో చేసే త్యాగం హృదయంతో చేసే త్యాగం ఏమిటి నిర్మమ మమకారం అనేది లేకుండగా త్యాగం చేయడం సర్వము ఈశ్వరుడే దీంట్లో మమా అన్న దగ్గర ఏదీ లేదు అనే స్పష్టమైన అవగాహనకి అది హృదయంతో చేసి త్యాగం అలాగే సరిగ్గా సింపుల్ లైఫ్ అని అంటాం సింపుల్ అన్నది కూడా మళ్ళీ రెండు రకాలు అవుట్వర్డ్ సింప్లిసిటీ ఇన్వర్డ్ సింప్లిసిటీ అవుట్వర్డ్గా సింపుల్గా ఉండటం అది అవుట్వర్డ్గా సింపుల్గా ఉండడం ఒక రకంగా తేలిక ఇన్వర్డ్ సింప్లిసిటీ కష్టం అవుట్వర్డ్ సింపుల్గా ఉండడం అంటే ఎలా ఉంటుందంటే కొంతమంది ఉంటారు మీరు కనపడతారు ఇప్పుడు ఎలా ఉంటారంటే చాలా తక్కువ సింపుల్గా ఉంటారు వస్త్రధారణం కూడా ఏవో చిన్న బచి పాత చూడండి ఆ ఒక చిన్న వస్త్రాన్ని ధరించి ఉంటాడు ఇంకా ఏమీ ఉండదు ఆ పాత్ర కింద సరైన పాత్రని పట్టుకోవడంలో ఆ పాత్ర ఏదో మృన్నమయ పాత్ర పట్టుకుంటాడు లేకపోతే ఈ ఆనపకాయ బుర్ర పాత్ర లాంటిది పట్టుకుంటాడు ఏదో అంత సింపుల్గా ఉంటాడు అది అవుట్వర్ల్డ్ సింప్లిసిటీ విశ్వకేశం కాశీ వెళ్తే కనపడతాను అవుట్వర్ల్డ్ ఈ వెరీ సింపుల్ కానీ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎంత కాంప్లెక్స్గా ఉంటాడంటే ఇన్వర్డ్ కాంప్లెక్సిటీ ఎంత కాంప్లెక్స్ అంటే మాట్లాడితే తెలుస్తుంది నేను ఒక మహాత్ముతోడు మాట్లాడాను ఆయన అవుట్వర్డ్గా కూడా సింపుల్గా లేడు కానీ ఇన్వర్డ్ కాంప్లెక్సిటీకి దృష్టాంతం అన్నట్టుగా ఉన్నాడు ఆయన ఆయన అంటాడు అనే టాపిక్ కొట్టుకున్నాడు జ్యోతిర్లింగము లింగము అంటే ఏంటండి సూచయితైతే లింగ విశ్వ సూప సంహతిలో లింగాన్ని గురించి చెప్పారు దాన్ని చూస్తే మీకు పరమేశ్వరుడు గుర్తుకొస్తాడు అంటే దట్ ఈస్ ది లింగా జ్యోతిషి అని ఎందుకన్నారు ఇది చూడడానికి జడంలా కనపడ్డా దాని చేత సూచించబడే ఈశ్వరుడు చిన్మయ రూపుడు ఆయన మధ్యామాంసమయుడు కాదు జ్యోతిర్మయుడు దేవుడు జ్యోతిర్మయుడుగా ఉంటాడు మధ్యామాంసమయుడుగా ఉండడు ఇంతే భావనలో ఉపాసన కోసం అలా కిరీటం పెట్టుకున్నాడు ఇది పెట్టుకున్నాడు ఇది పెట్టుకున్నాడని భావన చేస్తారు ఉదాత్తమైన భావన చేస్తే ఆ ఉపాసన శోభగా ఉంటుంది అంతేగాని ఆయన మధ్య మాంసమైనది అయి ఉండి కిరీటం పెట్టుకుని వందసేపు కిరీటం పెట్టుకునేప్పటికీ ఇక్కడ ఎలాగ వాత కింద పడి అక్కడ చెవటాదీప చేసి ఇబ్బంది అలా అలా ఉండదు అలా ఉంటుందో అది ఈ సినిమాల్లోనూ నాటకాల్లోనూ వేషం వాళ్ళకు ఉంటుంది కానీ అలాగా దేవుడికి అలా ఉండదు దేవుడు మధ్య మాంసముదీ ఉండడు చిన్మయస్వరూపుడై ఉంటాడు అది జ్యోతిర్లింగం అంటారు ఈ లింగం చేత సూచించబడే ఆ పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడు చిన్మయ జ్యోతిహండిలా దీపంలా వెలుగుతూ ఉంటాడు కాకడాలాగా వెలుగుతూ ఉంటాడని కాదు చైతన్య స్వరూపుడు అని అర్థం ఆత్మజ్యోతి అన్నట్టుగా చైతన్య స్వరూపుడు అది జ్యోతిర్లింగం అంటారు ఇప్పుడు జ్యోతిర్లింగాలు ఎన్ని అదో రెక్క పన్నెండు పన్నెండు జ్యోతిర్లింగాలు అంటే దీంట్లో మళ్ళీ కొండ ఉన్నారు మా శివాలయం జ్యోతిర్లింగమే అంటారు ఇప్పుడు ఏం చేస్తారు అంటే కాదు నీది జ్యోతిర్లింగం కాదు ప్రతిదీ జ్యోతిర్లింగం ఎలా అవుతుంది ఈ పన్నెండే జ్యోతిర్లింగం అని మళ్ళీ అదేలేబలండి ఇలాగ ఇంకా ఆయన మాట్లాడి మాట్లాడి ఇంకా అలా చెప్పుకుంటూ పోతున్నాడు అది ఇంత కాంప్లెక్స్ అంటే అది ఈ కల్పంలో జ్యోతిర్లింగాలు వేలు పూర్వకల్పంలో జ్యోతిర్లింగాలు వేలు మరి అదొకటి ఈ కల్పానికి ఓ దిక్కు లేదు పూర్వకల్ప అంటే ఈ ప్రళయం అయిపోయి అంతకుముందు ఉన్నా సృష్టి ఎప్పుడైంది ఏ లెక్క ప్రకారం చూసుకున్నా సృష్టి జరిగి ఐదు బిలియన్ సంవత్సరాలు దాటిపోయింది మన వేదాంతం లెక్క వేదాల లెక్క చూసుకున్నా అటు కాస్మాలజీ లెక్క చూసుకున్నా ఐదు బిలియన్ సంవత్సరాలు దాటిపోయింది ఐదు బిలియన్ అంటే ఏదనుకుంటున్నారు మీరు ఏదో యాభై కోట్లు ఐదు కోట్ల ఐదు కోట్ల సంవత్సరాలు ఐదు కోట్ల సంవత్సరాలు దాటిపోయింది అప్పుడు జరిగింది సృష్టి ఈ జ్యోతిర్లింగాలు ఆ సృష్టిలో జ్యోతిర్లింగం అంతకు ముందు సృష్టిలో జ్యోతిర్లింగాల గురించి డిస్కషన్ ఏం కాంప్లెక్స్ అండి బాబు ఇంత కాంప్లెక్సిటీ మళ్ళీ వైష్ణవాచార్యుని పట్టుకొచ్చి పెడితే దీన్నంతానే తల్లగిందులు చేసి ఇంకొకటి చెప్తాడు సోకాల్డ్ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు ఇంత కాంప్లెక్స్గా ఉంటే ఇంకా గృహస్థులు ఉందనుకోండి తొం లక్ష తొంభై సంవత్సరాలు ఏవో కాంప్లెక్సిటీలు ఉంటాయి అల్లుడు నలుగురు అల్లుళ్ళు ఉంటే ఓ అల్లుడు చెప్పిన మాట వింటలేదు ముగ్గురు ముగ్గురు కొడుకులు ఉంటే ఒకడికి పెళ్ళి అవ్వలేదని ఇంకోటికి పెళ్ళి అయిందని మరొక కొడుకు పిల్లలు కలగట్లేదు ఎన్ని కాంప్లెక్సిటీలు ఉంటాయో అన్నీ ఉంటాయి గృహస్థులకు ఉండే కాంప్లెక్స్ ఈ జ్యోతిర్లింగాల కాంప్లెక్స్ ఇదో రకం కాంప్లెక్స్ అదో రకం కాంప్లెక్స్ మనుషులు సింపుల్గా బతకడం చేత కాదంట ఈ కాంప్లెక్సిటీ అంతా పెంచుకుని పెంచుకుని పెంచుకుని అలా నలిగిపోతూ ఉంటారు ఒకతను ఒక బ్రహ్మచారి కలిసి అన్నాను ఏదో వర్క్ చేస్తున్నాడు ఏదో సేవాకార్యం చేస్తున్నాడు అతను చెప్పాడు మహానుభావా ఈ సేవా కార్యంలోకి నేను ఎందుకు దిగానో అర్థం కాదు ఏదో దేవుడు సేవ ఏదో చేయమన్నారు చేస్తున్నాను పెద్దవాళ్ళు చేయమన్నారు చేస్తున్నాను గత పది సంవత్సరాల్లో రామ మంత్రం లేదు కృష్ణ మంత్రం లేదు నమశివాయి లేదు ఏ జపం లేదు తప్పం లేదు వివేక చూడమని పుస్తకం లేదు ఎప్పుడు చదివినవో అన్నీ మర్చిపోయాను ఇప్పుడు కేవలం డబ్బులు ఏ డోనర్ల ఆ డోనర్లకు కోరికలు ఉంటాయి వాళ్ళు ఐదు లక్షలు పది లక్షలు డొనేషన్ ఇచ్చారనుకోండి అది అలాగే స్క్రీమ్స్ లేకుండా రాదా డొనేషన్ దాంతోపాటుగా ఎవో కొన్ని స్క్రీమ్స్ ఉంటాయి అంటే వాళ్ళకి ఎవో కోరికలు ఉంటాయి మా తల్లిదండ్రుల పేరు అక్కడ మీరు పెట్టండి అని ఉంటుంది లక్షలు ఇచ్చారంటే పెట్టినప్పుడు మనం మీరు అల్వాళ్ళు తెలుస్తుంది మన హాస్టల్ అక్కడేవో కొన్ని పేర్లు మేము పెట్టాం ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీరు వాళ్ళు పెద్ద పెద్ద డొనేషన్స్ వాళ్ళ దగ్గర మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏదో కొంత సేవ మనం చూపించాలి వాళ్ళ పేరుకి మనం కొంత రికగ్నేషన్ చూపించాలి చూపిస్తే వాళ్ళకేమో ఒక రకమైన తృప్తి ఉంటుంది ఇప్పుడు బయట ఒక బోర్డు పెట్టాం దాని మీద ఆ డోనర్స్ ఈ ప్రాపర్టీ ఇచ్చిన డోనర్స్ పేర్లు పెట్టాం అది మనకి సంతృప్తి మనకి వాళ్ళు ఇచ్చిన మనం రికగ్నేషన్ ఇచ్చాము వాళ్ళు చూసి సంతోషిస్తారు మన డ్యూటీ మనం చేసాం ఒకప్పుడు మనం చేసింది వాళ్ళకి సరిపడకపోతే ఇప్పుడు మనం చేసాం వాళ్ళకి సరిపడింది లక్కీగా వీఆర్ హ్యాపీ ఇతను పడ్డ కష్టం ఎంతంటే ఇతను మనం చిన్న ప్రాపర్టీతో సరిపెట్టాం ఇతను పది కోట్లో ఇరవై కోట్లు వసూలు చేశాడు కొన్ని వందల డోనర్స్ వాళ్ళ డిమాండ్స్ వాళ్ళ కోరికలు తీర్చలేక ఆ అకౌంట్ చూడలేక ఒకటి పని సరిగ్గా చేస్తాడు ఇంకో మేస్త్రి సరిగ్గా చేయడు వీళ్ళతో ఏ పనిలో ఉన్నాను నాకు ఇంత సంసారం ఉంటుందని తెలిస్తే నేను వివాహం చేసుకుని పిల్లలను ఇద్దరినో ముగ్గురునో పిల్లలు కానీ సింపుల్ గా బతుకుండి ఇవన్నీ దీంట్లో పొరపాట్లు వచ్చాను బాబు చాలా కాంప్లెక్స్ అయిపోతుంది ఏది సేవా సోకాల్డ్ సేవా కార్యంలో ఇంత కాంప్లెక్సిటీ ఉంది సో ఈ విధంగా రామకృష్ణ బ్రహ్మహంసీవారం వర్క్ మనం ఎంత వర్క్ తోటి ఇన్వాల్వ్ మోర్ అండ్ మోర్ వర్క్ తోటి మనం ఇన్వాల్వ్ అయిపోతే ఆ వైల్డ్లీనెస్ అంటే ప్రాపంచిక లక్షణం పెరిగిపోతుంది సంసారం మరింత జటిలంగా తయారవుతుంది అని అనేవారు కాబట్టి బాహ్యంగా ఒక మనిషి సింపుల్గా ఉండొచ్చు చాలా సరళమైన డ్రెస్ వేసుకుని చాలా పెద్ద మనిషి తరహా హెయిర్ స్టైల్ పెట్టుకుని ఉండొచ్చు ఓ సింపుల్ కన్ను పట్టుకుని చాలా ఎంత సింపుల్గా ఉన్నాడో నడిచి వెళ్ళిపోతా అంత సింపుల్గా ఉండొచ్చు కానీ లోపల భయంకరమైనంత కాంప్లెక్సిటీ ఉంటుంది అలా కుదరదు సరిపడదు బయట సింపుల్గా ఉండాలి మోర్ ఇంపార్టెంట్ దాన్ దాట్ లోపల చాలా సింపుల్గా ఉండాలి చాలా సింపుల్ అంటే ఏమిటో తెలుసు అండి దేవుడు సర్వము ఈశ్వరుడే మీరు రాముడన్నా కృష్ణుడన్నా మీ తోచిన పేర్లు మీరు పెట్టుకొని అంతా ఈశ్వరుడే మనం ఈశ్వరం నుంచి వచ్చాము ఈశ్వరుల్లోకి వెళ్ళిపోతాము ఇంకా మళ్ళీ మీరు ఇన్ని కాంప్లెక్స్ సిటీలు పెట్టద్దు సింపుల్ అని ఇలాగా చాలా క్లియర్ కట్ విషన్ ఉపనిషద్ విషన్ ఉందే దట్ ఇస్ ది సింప్లెస్ట్ విషన్ ఆ విషంలో ఫిక్స్ అయి ఉంటే అది ఆధ్యాత్మికంగా చాలా సింపుల్ విషన్ అదే సంసారిగా ఉన్నాడనుకోండి నా కర్తవ్యం నేను చేస్తూ ఉంటాను నా డ్యూటీ నేను చేస్తాను అంతేగాని ఈ సుఖ దుఃఖాలతో బట్టుగా ఏడవడానికి గంతులు వేయడానికి నాకు సంబంధం లేదు అని పార్టీ అని ఇదని సింపుల్గా తన డ్యూటీని మాత్రమే తను చేసుకుంటూ ఆ సంపాదించిన ధనాన్ని ఇచ్చేసి తను తపస్సు చేసుకుంటూ కూర్చుంటే ఆ సంసారం నడుస్తూ ఉంటుందో అది నడిచింది అది చాలా సింప్లిసిటీ కాబట్టి యోగయుక్త అంటే బాహ్యమునందు ఆంతరమునందు కూడా చాలా సరళంగా ఉండడము సింపుల్గా ఉండడము అనేది అంతఃకరణ శుద్ధికి ప్రధానమైన నిదర్శనము విశుద్ధార్థ కాబట్టి అంతఃకరణ శుద్ధి ఉందనేది ఎలాగ సూచన ఏమిటని నేను మొదలుపెట్టే టాపిక్ ఒకటి నిష్కామంగా అంటే కామనలు ఉండవు ఒకవేళ ఉన్నా మినిమల్ కామనల్ ఎవో ఉంటాయి చాలా సింపుల్ కామనలు మినిమల్ ఎవో ఉంటాయి అంతే తప్పు అసలు కామనల్ తర్వాత చర్చ ఉంది అంటే సాంసారిక విషయాలపై చర్చ అసలు ఉండదు ఒకవేళ ఉన్నా మినిమల్ ఉంటుంది ఆ విధంగా తర్వాత విశ్వాసాలు అవి ఉంటాయి అసలు ఓపెన్ మైండ్గా ఉండడం బెస్ట్ ఏదైనా ఒకటి రెండు ఉపాసనలు ఉంటాయి ఆ ఉపాసనలు సత్వగుణ ప్రధానంగా ఉండాలి దాంట్లో రాజసము తామసము అసలు ఉండనే రాదు ఉపాసనలు సత్వగుణ ప్రధానమైన ఉపాసనే ఉండాలి రాజసం తామసం పెట్టడానికి వీలు లేదు ఉన్నమ శివాయ లేకపోతే ఉన్నమో భగవతే వాసుదేవాయ లేకపోతే గాయత్రి మంత్రం అయితే రామ మంత్రం ఇలా ఉండాలి అంతేగాని ఐంకీం భంఛం ఫట్ ఫట్ స్వాహ అంటూ మొదలెట్టకూడదు ఉన్నాయి అలాగా మర్దయ మర్దయ తోడయ తోడయ ఛింది చింది ఏమిటి మంత్రం చెప్పని చూస్తున్నా మంత్రం ఏమిటి ఇంత పొరుగు మంత్రం ఆ మంత్రం అంతా చూపు అని చెప్పింది ఇలా మొదలు పెడితే కవచం నన్ను తూర్పు దిక్కులో నువ్వు కాపాడు దక్షిణ దిక్కులో వాడు కాపాడుతాడు కుడివైపు వీడి కాపాడతాడు ఎడంవైపు వీడి కాపాడతాడు ఏ ఏమిటి కాపాడదాం ఏమిటి కాపాడాలి ఎంత కాంప్లెక్స్ అయిపోయింది నువ్వు చూడండి ఏమిటి కాపాడాలండి ఇప్పుడు తూర్పు దిక్కులో వాడు కాపాడతాడు ఎడమవైపు వీడి కాపాడతాడు కుడివైపు వాడు కాపాడతాడు అంటే వీడు ఎవడు వీడు ఈ కాపాడబడవలసిన వాడు ఎవడు దేహాభిమాన లేకపోతే ఎందుకంటే తూర్పు దిక్కు పడమ దిక్కు ఉంటే దేహం అనేది ఒక సెంటర్ ఉంటే కదండి దిక్కులన్నీ ఉండేది అంటే వీడు దేహాన్ని కాపాడ దేహాన్ని కాపాడడం ఏంటండి ఏమన్నా దేహాన్ని కాపాడడం ఏమిటి దేహ దేహం నేను కాదు అని అదే దాన్ని కాపాడడం ఇంకంతకంటే కాపాడడం ఏం లేదు దేహాన్ని కాపాడగలరా మీరు అసలు కాపాడగలరా ఏం ఉపాసనది కాబట్టి ఇవన్నీ ఉంటాయి అవి మన కోసం కాదు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అవి మనకు కాదు కాబట్టి ఉపాసనలు సింపుల్గా ఉండాలి విశ్వాసాలు సింపుల్గా ఉండాలి విశ్వాసం చాలా సింపుల్గా ఉండాలి పొద్దున్న నిద్రలేశారు దేవుడికి దండం పెట్టాలి వెంటనే ఎదురుకుండా భూమి కనపడుతుంది ఆ భూమి దైవం దండం ఈ లోపల ఇంకో అరగంట ఎప్పుడు సూర్యుడు ఉపయిస్తూ ఉంటాడు దండం పెట్టేసాయండి అయిపోయింది మీకు మీ ఉపాసన చాలా సింపులెస్ట్ ఉపాసన అలా అంతఃకరణ శుద్ధికి సరళత రుజుత్వము సరళత ఇవి అంతఃకరణ శుద్ధికి నిదర్శనాలు ఇంకొక నిదర్శనం ఏమిటంటే అభయము భయాలు లేకుండా ఉండడం భవిష్యత్తు గురించి భయపడకపోవటం ఇది అంతఃకరణ శుద్ధి యొక్క ప్రధాన లక్షణం భవిష్యత్తు గురించి భయం అనేది లేదంటే ఏదొస్తే అది స్వీకరిస్తాం దానికి తగ్గ పరిహారం చేసుకుంటూ ఉంటాం స్వీకరిస్తూ ఏదైనా ఫ్లూ షార్ట్స్ వేసుకోండి ఫ్లూ అంతా ఉంది అంతటా ఫ్లూ ఉంది ఇంజక్షన్ వేసుకోండి సరిపడుతుంది ఫ్లూ రాకుండా ఉంటుంది అన్నారు నాతో ఒకసారి ఎప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు నేను అమెరికాలో మేము ఇండియాలో ఏ షార్ట్లు వేసుకోకుండా బాగానే ఉన్నామండి అమెరికా వస్తే అక్కడ ఇక్కడ అక్కడ చాలా బలంగా ఆరోగ్యంగా అంతా క్లీన్గా ఉంటుంది మళ్ళీ ఈ షాట్ ఏమిటండి నేను అడిగాను అంటే అంటారు బ్యాక్టీరియా ఉండవు కానీ వైరస్లు ఉంటాయండి అంటారు ఏ రా అయితేనే ముఖం పగల సో జ్వరం రావడానికి బ్యాక్టీరియా వల్ల వస్తే జ్వరం వైరస్ వల్ల వస్తే జ్వరం ఏంటి ఏ బ్యాక్టీరియా జ్వరం వస్తే యాంటీ బ్యాక్టీరియా వేసుకుంటే తగ్గుతుంది వైరస్ జ్వరం వస్తే అది వేసుకున్నా కూడా తగ్గదు అది తేడా ఏమైతేనే అదే అయింది ఒకప్పుడు తెలియదు ఇదే అదే నేను అలాగా హింసపడ్డా నేను కాలు తరిగి జ్వరంతో దిగాను ఆ జ్వరము తగ్గి వరకు అది భయ బ్యాక్టీరియా వైరల్ తెలియలేదు అంత చేయండి తగ్గి వరకు తెలియలేదు నన్ను యాంటీ బ్యాక్టీరియల్ వేసుకోమని నేను అన్నాను మీరు బ్యాక్టీరియల్ ఫీవర్ అయితే వేసుకుంటాను లేకపోతే ఎందుకు యాంటీ బ్యాక్టీరియల్ కూడా ఎందుకు అనవసరం కదా నేను అనేవాడి అంటే ఆ పూనాడు అనవసరమే వేసుకోకండి అని చెప్పేసి ముందుకోమన్నా వేసుకోలేదు మొన్నటి అదే జ్వరం కంటిన్యూ అవుతుంది అప్పుడు అంటే పూనే యాంటీబ్యాక్టీయల్ అలాగే అది మీరు యాంటీబయాక్టి బ్యాక్టీరియం ఉందంటే వేసుకుంటారు ఆ బ్యాక్టీరియం చెప్పలేము అండి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వైరస్ ఏమంటే వేసుకోలేదు మొన్నడన్నారు వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ డౌట్ ఉంది అన్నారు అప్పుడు వేసుకుంటాం దీనికైనా ఓ రీజన్ ఉండాలి కదా ఓవైపున వైరస్ ఉంటుంటే అంటే బ్యాక్టీరియల్ ఎలా వేసుకుంటాం అంటే బ్యాక్టీరియల్ వేసుకుంటే కడుపు కూడా పడైపోతుంది అసలే తిండి లేదు ఇంక దీనితోని ముందు కూడా మొత్తానికి ఈ ట్యాబ్లెట్ వల్ల తగ్గిందా లేకపోతే వైరస్ పీరియడ్ అయి తగ్గిందా నాకు తెలియదు నాలుగో రోజులు తగ్గిందండి కనుక అమెరికా వెళ్ళినా కెనడా వెళ్ళినా జ్వరం తప్పలేదు అది విడ్డూరం ఇండియాలో మనం చిలకల్లాగా బాగానే ఉన్నాం ఏ జ్వరం లేకుండా అమెరికా వెళ్తేనే జ్వరం సో ఫ్లూ షాట్ వేసుకోమన్నారు నేను ఓ ఏడాది వేసుకోలేదు రెండు ఏడాది వేసుకోలేదు ఇంక ఈ తప్పకుండా వేసుకోవాలాయా మీరు పెట్టాను మీరు చెప్పేసి ఫ్లూ షాట్ ఉంటే ఓసారి ఫ్లూ షాట్ అయింది ఆ మళ్ళీ మీ లాస్ట్ ఇయర్ వెళ్తే మళ్ళీ ఫ్లూ షాట్ ఉంటేనే చెప్పాను ఇంకా అక్కడ ఒక పాయింట్లో వేసుకున్న చాలు అంటే ఇలా ప్రతి సంవత్సరం వేసుకున్న మాటకే ఇంక ప్రివెంటివ్ ఏంటి ప్రివెంటివ్ అంటే ఓసారి ఇంజక్షన్ చేసుకుంటే ఓ ఐదేళ్ల దాకా పది ఏళ్ళ దాకా ఇంకా అక్కర్లేదంటే ఏదో కొంత రీజనబుల్గా ఉండాలి ప్రతి సంవత్సరం వేసుకుంటూ ఉంటే కాబట్టి వాటర్ మెయిన్స్ వస్తే లైఫ్ షుడ్ బి యాసింట్ దేహాన్ని ఏం కాపాడతారు మీరు దేహాన్ని కాపాడలేరు ఎనివే భవిష్యత్తు గురించి ఏదైనా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడంలో తప్పేం బట్ భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుని భయపడుతో ఆ భవిష్యత్తు గురించే చింతని ఒక పెర్మనెంట్ ఎఫ్ఐర్ కింద మనస్సులో పెట్టేసుకుంటే అది మైండ్కి వీక్నెస్ అయిపోతుంది ఆ మనస్సు యొక్క బలహీనత అది దోషం అది ఇంప్యూరిటీ కాబట్టి ఇంప్యూరిటీ అంటే కేవలము ఎగరవాడి మీద ద్వేషము అసూయ అవే ఇంప్యూరిటీ అని మీరు అనుకోవద్దు అవి ఎలాగూ ఇంప్యూరిటీలే అంతేకాకుండా కామన భయము ఇది కూడా తర్వాత జటిలమైనటువంటి ఆలోచనా విధానము చాలా కఠిన చాలా కాంప్లెక్స్ బిలీఫ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా చాలా ఇవన్నీ కూడా మనస్సు యొక్క అపవిత్రత అపవిత్రత అంటే అదే కాంప్లెక్సిటీకి నిదర్శనము శుద్ధమైన అంతఃకరణ అలా ఉండదు శుద్ధమైన అంతఃకరణ ఎలా ఉంటుందంటే ఎక్కువ అలలు లేకుండా ఊరికే కొంచెం కదలిక ఉన్న సరస్సు ఉంటుందో మనస్సు అలా ప్రసన్నంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అంటే ఒక రకమైన అమాయకత్వంలో ఉండాలి మనం మనిషి పుట్టినప్పుడు అమాయకంగా ఉంటాడు విశుద్ధాత్మాను నేను వ్యాఖ్యానం చేసుకుంటూ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అందు గురించి కొంత ప్రేమగా నేను వివరిస్తున్నాను మనిషి పుట్టినప్పుడు అమాయకంగా ఉంటాడు అమాయకుడు అంటే దద్దమ్మ చేత కాదు ఆ మోసం నేను తెలీదు మోసము కుట్ర వక్రత్వము అది తెలియదు చాలా సింపుల్గా ఉంటాడు అని అర్థం పుట్టినప్పుడు అలా అమాయకంగా ఉంటాడు శిశువులు అందరూ కూడా అమాయకంగా ఉంటారు అక్కడికి రవణాసురుడు కూడా ఇయ్యాలలో ఉన్నప్పుడు చాలా అమాయకంగా శిశువుగా ఉండి ఉంటాడు అందరూ అలాగే ఉంటారు ఆ తర్వాత కాలంలో మనకి ఇంటలెక్ట్ పెరుగుతుంది ఆ అమాయకత్వం ఇన్నోసెన్స్ అది తగ్గిపోతుంది పోతుంది మీరు ఒక వయస్సు వచ్చేప్పటికి ఇన్నోసెన్స్ అంతా పోగొట్టుకుంటాడు ఇంటర్లెక్ట్ని బాగా పెంచుతాడు యూనివర్సిటీ డిగ్రీ కూడా ఏదో సంపాదిస్తాడు చాలా కుటిలంగా మక్కల బుద్ధిగా తయారవుతాడు చాలా కాంప్లెక్స్ థింకింగ్ ప్రాసెస్లో పడుతుంది ఆ స్థితిని మనం మళ్ళీ రివర్స్ చేయాల్సి ఆ రివర్స్ చేసే విధానానికే మెడిటేషన్ అని పేరు కాబట్టి మెడిటేషన్ ఇంకొక డిఫి అనేక డెఫినేషన్స్ ఇస్తారు మెడిటేషన్కి మెడిటేషన్కి డెఫినేషన్ ఏమిటంటే ఇట్ ఈజ్ ఎ జర్నీ of rediscovering that pure in innocence, childlike innocence. Childishka, childlike innocence. As chenna phe shishu lo unde amayakatva vedete u unde, dhanuni punuki putchukovale. Adi poguttu kur nam mana. Dhani malli tirgi sampahjimchukovale. Dhani pede meditation. Ravana Maharshani varajusna ande, హెడ్ మనిషి హార్ట్ మనిషి కింద మారడమే మెడిటేషన్ అనేవారు అందరూ ఏమని చెప్తారంటే ఈ కుండలిని ఉంది అది బొడ్డు నుంచి హృదయంలోకి హృదయంలోంచి కంఠంలోకి కంఠంలోంచి భృహమధ్యంలోకి భృహమధ్యంలోంచి నెత్తిమీరికే అది పైకి లేవాలి అప్పుడు మోక్షం వస్తుందని చెప్తారు ఆయన ఏం పైకి లేవక్కర్లేదు లేచింది చాలు కిందకి దిగాలి ఇది రమణ మహర్షి ఇలా చెప్పేవారు ఆయన కిందకి అవసరం మరి హెడ్ పీపుల్ అయిపోయారు హెడ్లోనే ఉంది వీడి బతుకంత వీడి ఫోకస్ అంత హెడ్లో ఉంది హార్ట్ మర్చిపోయాడు హార్ట్ అంటే ఇన్ ద సెన్స్కి దృష్టాంతం బ్రహ్మ ఇన్ పవిత్రత సింప్లిసిటీ విధుత్వము సో ఇది హార్ట్ హెడ్ అంటే ఏంటండి క్యాల్కులేటివ్ క్యాల్కులేటివ్ అంటే కూడా అది ఇన్ పోయినట్టే చాలా తర్చ చేసుకుంటూ తన లాభ నష్టాలు బేరీజు ఉంటాడు వాడు కూడా ఇన్నోసెంట్ కాదు చాలా క్యాల్కులేటివ్ పర్సన్ అంటారు సో ఆ హెడ్ మనిషి అయిపోతాడు ఈ హెడ్ మనిషి ఆ హెడ్ లోంచి కిందకి దిగి దిగి దిగి హార్త్ లోకి రావాలి వాళ్ళ ఈ హెడ్ హార్త్ ఇది మెడిటేషన్ హెడ్ మనిషి హార్త్ మనిషి అవడం మెడిటేషన్ ఇది ఈ ప్రాతస్మరాన్ని ప్రాతస్మరణ స్తోత్రంలో ఈ ప్రసంగం ఉంటుంది మీరు చూద్దరు కానీ వస్తూ అనిపిస్తుంది కాబట్టి అది మెడిటేషన్ అని చెప్పేవారు ఆయన కాబట్టి సుసున్నా నాడి గుండా పైకి ఏమి వెళ్ళక్కర్లేదు పైకి వెళ్ళింది చాలు ఇప్పుడు అదే నాడికుండా కిందకి రావాలి అని చెప్పేవారు హెడ్ లోంచి హార్ట్ లోకి రావాలి అది విశుద్ధాత్మ అంటే అది విశుద్ధాత్మ మన జీవితంలో ఏ సమస్యలు వచ్చాయనుకోండి వాటిని హెడ్ ద్వారా పరిష్కరించదలుచుకుంటే మీరు కోర్టుకి వెళ్ళిపోతారు లాయర్స్ లోకి వెళ్ళిపోతారు పిల్లి పిల్లి తగులాట కోతి తీర్చిందనే ఓ సామెతో ఒకటి రెండు పిల్లులు ఉన్నాయి ఒక రొచ్చిముక్క దొరికింది అవి పంచుకోవాలి ఆ రెండు రెండు కలిపి సంపాదించే ఆ రొచ్చిని ఆ రొట్టిని షేర్ చేసుకోవాలి నాకు ఎక్కువ మీరు విన్నరాయి కథ ఎప్పుడైనా ఉంటారు నాకు ఎక్కువ షేర్ రావాలి నాకు తప్పు వచ్చేస్తుంది నువ్వు సరిగ్గా ఇవ్వట్లేదు నేను దెబ్బలాడుకుంటాయి అప్పుడు కోతి చూస్తుంది ఆ దగ్గరికి వస్తుంది వచ్చి మీకు నేను కరెక్ట్గా షేరు నేను చేసి పెడతాను వీరిద్దరు బుక్స్ వెళ్ళి చెప్పి అది లాక్కుంటుంది లాసుకుని ఓ పెద్ద ముక్క ఇటు చిన్న ముక్క అటు అలా సగం తీస్తుంది సగం తీసి ఇది నీకు ఇది నీకు ఇస్తే ఎలా ఉంటుంది అని అది ఎలా కుదురుకుతుంది ఎందుకంటే ఇది చిన్నదే అది పెద్దది కదా ఒప్పుకోని ఉంటుంది ఇటువైపు పిల్లి అంటే అప్పుడు ఓహో ఒప్పుకోవాలి సరే అయితే ఆ చిన్న ముక్కలో కూడా అప్పుడు ఇది మిగిలిన దాటి నుంచి ఇంకో బుక్క తీసి ఇది చూపించి సరే నువ్వు ఇది నువ్వు తీసుకుంటే ఇది అది తీసుకుంటే ఎలా ఉంటుందని అడుగుతుంది అది నేను ఒప్పుకోను ఎందుకంటే నాకు చిన్నది అది పెద్దది సరే అయితే అది నోట్లో వేసుకుంటుంది ఆఖరికి వీళ్ళకి ఏమి వేయగలిసా వద్ద వద్దా తినేసి లేచి చక్క పోతుంది అది క్యాల్కులేటివ్ పీపుల్ ఫైట్స్ అలా ఉంటాయి నేనంటాను అంత క్యాల్కులేషన్ పెట్టుకోకుండా సింపుల్గా ఉండండి ఏమిటి క్యాల్కులేట్ చేస్తారు పది రూపాయలు ఇటువంటి ఏం చేస్తారు ఆఖరికి రూపాయలు మనం రక్షించవు సహృదయత ప్రేమ అదే మన రక్షిస్తుంది కాబట్టి సింపుల్గా హార్ట్ పీపుల్గా ఉందాము ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే అంత క్యాలిక్యులేషన్ అయితే మీరు కోర్టుకి వెళ్ళిపోవాలి కోర్టుకి వెళ్ళిపోతే లాయర్లు తినేస్తారు వాళ్ళు విచ్చేసుకుంటారు మొత్తం డబ్బులు అంటారు ఇప్పుడు మామూలు న్యూస్ లో ఎక్కి కేసులు కొన్ని నడుస్తున్నాయి పెద్ద పెద్ద కేసులు డైవర్స్ కేసులు వాటిల్లో ఫీజు చాలా పెద్ద ఫీజులు లాగేస్తూ ఉంది ఉంటారు లాయర్ పర్సంటేజ్ బేసిక్సా అమ్మ బాబా అంబులెన్స్ చేస్తాను అవును పర్సంటేజ్ అంటే ఇప్పుడు వంద రూపాయలు కేసు కొనుక్కోండి దాంట్లో యాభై రూపాయలు వాళ్ళు చేసుకుంటే ఇక యాభై రూపాయలు దిగింది అంతకంటే వీళ్ళు పాపం సౌమ్యంగా శక్తులు పరిష్కారం చేసుకుంటే ఓ పది రూపాయలు ఇకైనా వెళ్ళొచ్చు అటైనా వెళ్ళచ్చు తప్పేం లేదు సో ఆ క్యాల్కులేటివ్గా ఉండకూడదండి ప్రేమబద్ధంగా ఉండాలి అది విశుద్ధాత్మ అన్నదానికి నిదర్శనం మనం వీటన్నిటినీ కూడా మనస్సు పెట్టి గమనించాల్సిన అవసరం ఉన్నది ఈ శ్లోకంలో ఇవి హేతుహేతుమద్భావం బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉంది వాడు యోగయుక్తుడు ఎప్పుడవుతాడు విశుద్ధాత్మ అయినప్పుడే యోగయుక్తుడవుతాడు విశుద్ధాత్మ ఎప్పుడవుతాడో తెలుసిన రెండు లక్షణాలు చెప్పారు విజితాత్మ జితేంద్రియ జిత విజితన జిత జిత రెండు జిత జిత అంటే జయించిన అంటే వశము చేసుకున్న అనర్థం జయించడం అంటే ఏమిటి తన వశంలో పెట్టుకోవటం అది జయించడం అంటే సో రెండింటిని వశంలో పెట్టుకోవాలి విజితాత్మ జితేంద్రియ అవేమిటి జితేంద్రియ ఇంద్రియములు వశంలో ఉండాలి తెలుస్తూనే ఉంది ఇంకా రెండవది ఏమిటి ఆత్మ అంటే మనస్సు విజితాత్మ కాబట్టి మనస్సు వశంలో ఉండాలి ఇంద్రియములు వశంలో ఉండాలి నేను మహాత్ముని అడిగాను మనస్సు వశంలో ఉండడం అంటే ఏమిటండి ఏమిటి ఎందుకంటే ప్రాక్టికల్గా ఉండాలి కదా మనస్సు వశంలో ఉండడం అంటే అంటే ఆయన ఏం మనసు తెలిసిన మనస్సు వశములో ఉండుటా అనగా మనస్సు వశములో నువ్వు లేకుండుటా అని ఇప్పుడు ఏదైనా వార్త విన్నారనుకోండి మనస్సుకి దుఃఖం కలిగిందనుకోండి మనస్సుకు దుఃఖం కలగడం సహజం ఆ వార్త చెడ్డది కనుక మనస్సుకు దుఃఖం కలుగుతుంది మనస్సుకు దుఃఖం కలిగినప్పుడు మీరు కుదేలైపోకుండా మీరు కొలాప్స్ అయిపోకుండా మీరు ధైర్యంగా నిలబడి ఆ మనస్సుని సాక్షిరూపంగా చూసి ఆ సమస్యని స్వీకరించి ఓకే ఈశ్వరుడు మనకిచ్చినటువంటి ఘటన ఇది ఈ పరిస్థితిని ఈశ్వరుడు మనకిచ్చాడు దీన్ని మనం స్వీకరి ముందు అసలు యాక్సెప్ట్ చేయాలి ఐ యాక్సెప్టెడ్ ఎదేవో భవతే తదేవో మంగళాయ నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత చేయాల్సింది ఏమైనా ఉంటే we have to go about doing the things that we have to do, but first accept it. For basically when you say, that the father 무�kl Behavior, that the told me earlier that you live in the trust. That is When you say to yourself, you will not have an attorney. When you say, this is illegal, it is hard, this is hard nights, so that you are not afraid, That The soul suggests that ఎక్స్ట్రీమ్గా చెప్పాను నేను మనస్సు వశంలో వీడు ఉన్నాడు కానీ వీడి వశంలో మనస్సు లేదు అని అర్థం కాబట్టి మనస్సుని జయించుతా అంటే మనస్సు యొక్క వశంలో నేను లేను అంతే అదే మనస్సును జయించుకుంటాను ఇంకా అంతకంటే వేరే ఏమి ఉండదు పట్టేసుకుని కరతో కొట్టేస్తారా ఏమన్నానా ఏమీ లేదంటే మనస్సులో కామన వచ్చింది అనుకోండి నథింగ్ ఈ కామన మనకు అనవసరం తీసి పెట్టారనుకోండి మనస్సు వశంలో మీరు లేరు మనస్సు భయం పెడుతుంది నథింగ్ డూయింగ్ భయపడాల్సిందేం లేదు దేనికి భయపడేది నేనే ఆత్మరూపుణ్ణి జ్ఞాన మార్గం లేదా ఈశ్వరుణ్ణి శరణాగతి చేశాము ఇంక దేనికి భయం భక్తి మార్గం మీరు ఏ మార్గాన్ని అనుసరించినా భయాన్ని దూరంగా పెట్టేస్తే మీరు మనస్సు యొక్క వశంలో లేరు మీరు చేయాల్సింది ఏమైనా ఉంటే చేస్తారు ఫ్లూషాట్ తీసుకోవాలనుకోండి తీసుకోండి తప్పు లేదు అంతేకాని ఫ్లూ వచ్చేస్తుందేమో అని భయపడితే బతకూడదు కొను వచ్చేసి ఇప్పుడు మన ఫ్లూ వచ్చేస్తే రాని మనం మరి ఏం చేద్దాం నాలుగు రోజులు మంచమే కొడుకోవచ్చు అంతకంటే ఇంకా అంతకంటే చేసేదేముంది జ్వరం వచ్చేసింది అనుకోండి ఏం చేస్తారు రామాకృష్ణ అనుకుంటాం నాలుగు రోజులు మంచమే కొడుకోవచ్చు ఎందుకు బృహదారం యొక్క ఒక ఖండు ఉండేది మూడో వాల్యూలో ఉంది జ్వరం వస్తే ఎందు చేయాలి ఇంట్లో రాశారు అన్ని చూడండి మీరు అనొచ్చు చచ్చిపోతే చచ్చిపోతారు ఎలాగో అంతే మహాభాగ్యం అసలు సమస్య పరిష్కారం తొందరగా అయిపోతుంది అంతకంటే కావాల్సింది లేదు అది ఒక ఖండం ఉంది గృహదారణ జ్వరానికి ఒక ఖండ మరణానికోండ రెండు ఖండలు ఉన్నాయి కిల ఖండలు ఆరోగ్యంలో ఉన్నాయి మీరు మీరు ఎప్పుడైనా ఒకసారి ఆ విషయ సూచిక చూడండి విషయ సూచికలో వివరాలు కొంత వివరాలు ఉంటాయి పూర్తి వివరాలు ఉండవు కాబట్టి సో దాట్స్ దేనికి ఇంక భయపడ్డాం రానివ్వండి ఏమో ఏమవుతుందో ఎవరు చెప్పడం భయపడ్డానవసరం అంటే భయపడటం లేదు అంటే మనస్సు భయాన్ని సృష్టిస్తుంది కల్పిస్తుంది మనస్సు భయాన్ని ఆ మనస్సు కల్పించిన భయానికి మీరు వశం కాలేదు అని అర్థం అది విజితాత్మ